ఏమని కాక ఇలగల శాస్త్రాలు కామించి వాదించే వారి కడమేదో అంచల జగములకు హరియే ఆధారము ఎంచగనాధారము ఇతనికేదో పొంచిన వేదార్థముల పురుషార్థమీతడు నించిన అర్థము ఈతనికినేదో పొందిన ప్రాణులకెల్లా పుట్టుగైనాడితడు ఎందున తనకు పుట్టికిక నేతో చందపు కర్మములకు సాధనమీ దేవుడు మందలించ సాధనము మరి తనకేదో కల ఎన్ని మాయలకు కారణమీ మూరితి తలపగ కారణము తనకేదో ఎలమి శ్రీవేంకటేశుడితడే సర్వసాక్షి మలసి ఈతనిక మరి సాక్షియేదో